మా దేశం కోసం ప్రార్థిస్తున్నాం ప్రభావితం చేసుక్యం ద్వారా అభివృద్ధి బలపర్చుని వాల్విని సేవ చేస్తాను కుటుంబించి నా దీవానికి ప్రభావ ఈ వాక్యం ద్వారా ప్రభా మేము వెళ్ళాలా ఎస్ప్రభ అలాగే ప్రాంతం వెళ్ళాలా మా దేశంలో ప్రభావ అందరూ రక్షణ పొందాలా అలాగే ఏ సిరండి వాళ్ళకి బాగు చేయండి వాళ్ళు రక్షణ డాక్టర్ నర్స్ వాళ్ళు రక్షణ తెచ్చు అక్రమ తొలగించి దుష్మి గర్గించని నేసుప్రభ అందరి రక్షణ పొందాలా ఏ బిడ్డవి కాకుండా సేవ ఇస్తారా జరిగించి వచ్చిన వాళ్ళ ప్రతి కుటుంబం సేవ చేయాలా మేము చేయాలా అలాగే సేవలు వాడుకోమని దీవించి ఆశ్చర్య ఇంతప్పుడు వాడుచు మా అందరూ తలపులో నాటించమని చూసిన పరిశుద్ధి ఇచ్చిన ఈ అవకాశాన్ని ఈ దిన బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా మిమ్మల్ని మామపరిచి మిమ్మల్ని సంతోషపరిచి మీ నామాన్ని హెచ్చరించి అంటే ప్రభా మీ చిత్తమును జరిగించే వారంగా మేమందరము ముందు తమకు సహాయం చేయండి శక్తిని దాయచేయండి సామర్థ్యము దాయిచేయండి ప్రభా మీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభావి మీ పాదముల యొక్క మీ బలిష్టమైన తండ్రి ప్రభా కాని ఉండటకు మాకు పాతములను నేర్చుకుని వాక్యం ద్వారా మాకు మాట్లాడమని వాక్యానుసారమైన జీవితం జీవించే వారి మీద ఉండటకు శక్తిని సంపూర్ణ బలమును అనుగ్రహించమని మా మనస్సులు తిరుగుటకు తండ్రి ప్రభా అసగా ఎదిరించేటకు శిగలగా మేము మాకు సహాయం చేయమని జరగబోయే కార్యక్రమాలు అన్నిటిలోనూ మీరే మహిమ పొందుతామని యేసు క్రీస్తు పరిశుద్ధనామని ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి హలో అన్నా పాట పాడతారు ఎవరన్నా ీనా మరితుడనైతిని నీ జల్దరు వృక్ష పునీనంద భరితు దై తీని బలు రక్షసి వృక్ష పుగాయములు బలు రక్షసి వృక్ష పుగాయములు ప్రేమా హాస్తములతు తాకు ప్రభు ప్రేమాస్తల తాకు ప్రభు ీ జరు వృక్ష పుమీరను నే ఆనందరి తుడమైతీ నా హృదయ పువాకిళితీయుమణి పలు దినముల మంచులు నిలిచితిని నాహృదయ పువాకిళితీయుమణి పలు దినముల మంచులు నిలిచితిని ీ శిరమువాణకు తడిచినను మీ శిరమువాణకు తడిచినను నను రాక్షించుటకు చేచితీ నను రాక్షించుటకు వేచితి నీ జల్లరు వృక్ష పునీలలు నీ నానందరి పుడనైతీ నీ జల్లరు వృక్ష పునీడలూ రి నీ పరి నీ పరిమళ పుష్పసు గంధములు నారో తృదయమును నిం పినవి నీ పరిమల పుష్పసు గంధములు నారో తృదయమును నిమివి ద్రాక్షారసధారల కంగరి ద్రాక్షారసధారల కందమణి మీ ప్రేమా ఎంతో అతి మధురం మీ ప్రేమా ఎంతో అతి మధురం నీ జల్లరు వృక్ష పునీడలలో మీ నందరితుడనైని మీ జల్లరు వృక్ష పునీడలలో మీ నానందరితుడనైతిని ప్రియు నాతిందరుడ నవర్ణుడనాతి ప్రియుడ సుప్రియుతిడ నవళా వర్ణుడనా కతి ప్రియుడ వ్యసనా క్రాడుగా మార్చి వ్యసనా క్రాడుగా మార్చి మీ సుగసు nee so gusunaku mosagiti vi nee jella ruuksha tu needanallo nee naamanna parituramai teegee nee jella ruuksha tu needanallo nee naamanna pariturane teegee hallelujah hallelujah beautiful songs are very old songs ఎక్కువ వాడతారు కదా రాగం చేసాను పరిశుద్ధి మీకు మా నాన్న సర్వతులకు తండ్రి మీకు వాళ్ళు తండ్రి మీరు ప్రభు మా కొడుకు ఎంతగానో ఇష్టంగా అనుభవించినట్లు నేను ఇంకా పాటలో చూస్తున్నాం మీరు వ్యసనకాంతుడు వాళ్ళకి సెలవులో వీలాడుతున్నారు మేము చూస్తున్నాం ప్రభావ పిల్లలకు వాళ్లకు మంచికి తడిసి ప్రభావ మా కొడుకు ఎంతగానో ప్రయాసపడ్డారు నైనా దాన్ని బట్టి నీకు వాళ్ళేసైనా ఒక్కరు నశించిపోవడం నీకు ఇష్టం లేదు అందుకే ప్రభావ మీరు ఎంతగా ప్రయాసపడ్డారు ప్రభావం చూసినప్పుడు మీరు ఎప్పుడు ఏడ్చేవారు అవున అటువంటి హృదయాన్ని అటువంటి ఆత్మని మాకు అనుగ్రహించమను ఆర్థిస్తున్నాం మా మనుషుల గురించి మా ప్రజల గురించి మా దేశం గురించి మేము వచ్చే బిడ్డలుగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అటువంటి హృదయాన్ని మాకు మీ హృదయాన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు అని వాకింగ్ కలిగిస్తాం తండ్రి ప్రభుత్వం మేము అర్థం చేసుకుంటాం మాకు అనుగ్రహించడం ధ్యానం మేము అర్థం చేసుకోవడం యొక్క భారాన్ని మోస్తాం ప్రభు అది ప్రభు కానీ మా కాశానికి ప్రభు మేము ఎక్కడి పైన ఆ యొక్క భారాన్ని మోస్తాం ప్రభావ ఎక్కడి పైన ఆ యొక్క వెల్లుని ప్రకటిస్తాం ప్రభావ ఆ టెన్ దేశం కూడా నశించుకోవడం నాకు ఇష్టం తండ్రి ప్రతి ఒక్కరిని మీరే సృష్టించినారు ప్రభావ ప్రతి నెరని సృష్టించినారు మీరే అవును ప్రభావ వారు ఎవరు కూడా నశించుకోవడం లా కనుకోవడానికి ఇష్టం లేదు అయినా అందుకనే ప్రభుత్వం ఉన్నారు ఎవరు ఇవన్నీ మనసుకి చూపించగలరని ఏ మనసు పరికరాన్ని చూపించాలని మేము పొందుకోవడం జరిగిన ప్రభావా అనేక లైక్ చూపించాలి ఏదో ఇంటలెక్చువల్ గా కృకాలని కాదు కదా ప్రభు వీటిని మీకు చూపించాలి చెందరి నడిపించాలి వాటి విశ్వాసాన్ని బలపరిచేసే వాళ్ళ జీవితంలో నడిపించేమని వైరస్ విజృంభిస్తున్న మీరు అనేక పర్యాలు మాకు ముందుగానే హెచ్చరించినారు నూరు వారాల క్రితమే అవంత్ర వైరోజు మేము చూస్తున్నాం విస్తరించింది ఇప్పుడు మరీ విస్తరిస్తుంది ఇప్పుడు మరీ విజృంభిస్తుంది మాకు ఇప్పుడో చెప్పారు కొన్ని మిలియన్స్ ఎలా మరణాలు చేరుతాయని కానీ ఎవరు ప్రార్థించినప్పుడు దాన్ని మీరు ఆపిస్తాన కాబట్టి ఈ సత్యాన్ని గ్రహించిన మేము ఇంకా ప్రార్థనలు ఎక్కువ సరైన పాల ప్రతి రోజు ఎక్కువ సమయం తన ఎంత అలసిపోయినా ఎంత పండాలని అందమైన ప్రార్థనలో కాంప్రమైజ్ కాకుండా మేము ముందుకు పోలసడండి ఈ దినంతా మీ సార్ చెప్పి అనిపించింది అన్నమాట అని మాట్లాడండి మేము ఏం చేయాలి ఇప్పుడు ఏ రీతిలో మీ కొరకు జీవించాలని అనిపించి మళ్ళీ అనంతమంది కొన్ని వారాల నుంచి మనము యువసేపు సంబంధించిన విషయాలు ధ్యానిస్తా ఉన్నాము యువసేపు ఆత్మీయంగా ఏ రీతిగా అన్న విషయాన్ని మనము ధ్యానిస్తా ఉన్నాము ముఖ్యంగా మతపరమైన జీవితంలో మనం గమనిస్తుంది రక్షణ అనుభవం పొందిన కానీ కలిగనే గా జీవిస్తా ఉంటాం ప్రేమ అన్నట్టు రక్షణ పొందిన నాకేమి కాదయ్యా అని కానీ జీవితం అటువంటిది కాదు నువ్వు ఏడు వరకు గ్రో అవు అవ్వాలనుకుంటావో అక్కడ వరకే గ్రో అవ్వగలం ఎక్కడి నుంచి ముందు కొనసాగాలనుకుంటావో అక్కడ నుంచి కొనసాగుతావు ఎక్కడ ఆగిపోవాలనుకుంటే అక్కడే ఆగిపోతావు లేదు జీవితాంతం ప్రయాణం చేస్తేనే ఉంటానంటే జీవితాంతం ప్రయాణం చేయొచ్చు ఇప్పుడు కొంత కాలం క్రిందట ఒక మూవీ చూసాను హాలీవుడ్ మూవీ ద బుక్ ఆఫ్ ఈలయ్ అని ఒక వ్యక్తి ఉంటుంది అంజిల్ వాషింగ్టన్ వెరీ పాపులర్ హీరో హాలీవుడ్ హీరో సాధారణంగా అతని మూవీస్ నేను చూసేవాడిని ఎందుకంటే అన్ని మంచి ఆర్టిస్టిక్ మూవీస్ ఉంటాయి ఇష్యూ బేస్డ్ మూవీస్ ఉంటాయి అతని చాలా పవర్ఫుల్ యాక్టర్ అయినా అయితే ఆ డెగిన్ వాషింగ్టన్ మూవీ ఒకటి బుక్ ఆఫ్ ఇలా ఏంటంటే ఈ కాలము ఇ లోకము ముగిలించే టైంలో ఎవరి దగ్గర బైబుల్స్ ఉండవు అయితే అతని దగ్గర ఒక్క ఒకటి బైబిల్ అయితే ఆ బైబిల్ని దొంగలించడం కొరకు ఎంత మంది అతను వెంట పడుతూ ఉంటారు చివరి వరకు తిండికి తింది దొరకది మొత్తం దేశ ప్రపంచమంతా సర్వనాశ్రం పెట్టడా ఆ సినిమాలో అయితే తను ఆ బైబిల్ని కాపాడుకుంటా ముఖ్యము మూవీ అంతా ఆ బైబుల్ ని దొంగిలించడం కొరకు ఎంత ఉంటారు కానీ ఎవ్వరికి దొరకదీయకుండా దాన్ని కాపాడుకుంటా ఉంటారు చివరి వరకు ఆ దాన్ని తీసేసుకుంటారు మనుషులు దోచుకుంటారు దాన్ని కాల్చివేసిస్తారు కానీ చివరి చూపిస్తారు ఆ వ్యక్తి గుడ్డివాడు అంతవరకు ఆ బుక్ అది బ్రెయిలీ మన బ్రెయిలీ బుక్ అంటే కదా ఆ చివరి బైబుల్ అన్నట్టు అది ప్రపంచంలో ఆ చివరి బైబుల్ ఎంతో జాగ్రత్తగా వ్యక్తి కష్టపడి దాన్ని లాస్ట్ కి మొత్తం మూవీ ఎండింటికి పోగొట్టుకుంటారు కానీ ప్రతిరోజు దాన్ని చదివి చదివి బట్టి కొట్టేసి ఉంటాడు బైబిల్ అని ప్రతి వచనాలు ఇంకా ఆయన ఇంకొక సేఫ్ దేశానికి తీసుకెళ్తారు అతను ఆస్తిగా అక్కడ కొంతమంది సేపు కాపాడబెట్టారు ఇన్ఫెక్ట్ అయిపోయింది ప్రపంచం అంతటా మొత్తం ఇన్ఫెక్షన్స్ రకరకాల రోగాలతో మనుషులు చదిపోతా ఉంటారు ఇక్కడ సంభవం చిన్న ఇబ్బంది వరకు వచ్చినాక ఇంకా సేఫ్ ప్రాంతానికి అతను తీసుకెళ్ళినాక అక్కడ ఆయన డిఫెల్ చేస్తారు మొత్తం బైబిల్ అట్లా తిరిగి బైబుల్ కొనసాగినట్లు మనకు అమూలు చూపిస్తారు అయితే అక్కడ నుంచి ఒక లెసన్ నేను నేర్చుకుంది ఏంటంటే అవును ఇది బహు అరుదు బైబుల్ అని అండి చాలా మంది ఈ నెల బైబుల్స్ ఉంటాయి కానీ ఎప్పుడో కొగొట్టుకున్నారు వాళ్ళు వాటింగ్ బైబుల్స్ ఉన్నంత మాత్రం నా వాళ్ళు ధీమాగా కాదు ఒక దినము అది ఇద్దలే కూడా ఉండకపోతుంది ఎందుకంటే త్వరలో మనం చూడబోతున్నాం ఆల్రెడీ జనవరి దాటిందంటే స్టార్ట్ అయిపోతుంది అన్నట్టు సార్ భయంకరమైన కాలంలో ప్రపంచమంతటా స్టార్ట్ అయిపోతున్నట్టు భయంకరమైన కావాలి కాబట్టి ఇవి కొనసాగుతూనే ఉంటాయి అయితే మన ఆత్మీయ జీవితము ఏ రీతిగా ఎదుగుతుంది అనేది యువసేపు నుంచి మనం నేర్చుకోవాలా యువసేపుకి కదా అయినా ఎందుకు అంతగా ఆత్మలో అభివృద్ధి పొందండు వాళ్ళు బైబుల్ కూడా ఎందుకు అభివృద్ధి పొందలేకపోతున్నారు అన్నప్పుడు ఈ ఆత్మీయమైన అభివృద్ధి ఏ రీతిగా ఉంటుంది ఆయన మహిమలోనికి ప్రవేశించాలా అన్న వాక్యం మనకు తెలుసు From glory to glory, from faith to faith, that's what we have done. And that's why we have a life in a mechanical, secular world. We have to take care of our lives. We have to take care of our lives. This is our life. We live in the world. We live in the world. We live in the world. వాళ్ళు మనకి ఎక్కడ తేడా మనకి వాళ్ళకి కూడా ఏం తేడా అని అనిపిస్తుంది అందుకు ఎంటైన్స్ నేను వారు మీరు మీరు వారు అవుతారు వారు అనిలగా మారుతారు ఇస్రాయల్ పలు కదా అనిలలో నుంచి ఇస్రాయల్ గా ఎందుకంటే ఇస్రాయల్ ఐగుప్తు దేశారు అప్పుడు పుట్టి పెరిగిందంతా యువసేపు అన్నదమ్ములు అక్కడ ఐగుప్తుల్లో పెరిగిండ్రు వారి సంతానం నువ్వు ఆరు లక్షల మంది ఏమన్నా వింటాం మనం లక్షల మంది అన్య దేశాల పుట్టిందంటే వాళ్ళంతా ఐదోత్తి లేదు ఇస్రాయల్ ఎట్లయినారు ఐదోత్తి నుంచి వాళ్ళని దేశానికి తీసుకొచ్చి ఇస్రాయల్ గా మార్చండు దేవుడు అంటే అన్నిల నుంచి ఇస్రాయల్ గా మార్చిండు ఈరోజు వాళ్ళు ఇస్రాయల్ అన్నిలుగా మారిపోయి ఈ ప్రవచనము తిరిగి తిరిగి నెరవేరుతుంది మొదటి వారు కడపటి వారు కడపటి వారు మన ప్రభు చెప్పిండే వాటిలే అయితే మనల్లే మన రోల్ కష్టపడి క్రైస్తవులు అన్నిలాగా మారిపోతూ ఉంటారు అన్నిలు క్రైస్తవం లాగా మారిపోతారు అందుకే మనం చూస్తాం ఫస్ట్ జనరేషన్ క్రిస్టియన్స్ కి ఎంతో ఆశ ఉంటుంది ఈ కానీ ఒక ట్వంటీ ఇయర్స్ తర్వాత వాళ్ళు కూడా మన లాగా తరపుతుంటారు రొటీన్ క్రిస్టియన్స్ లాగా తరుగుతుంటారు కానీ సత్యం నువ్వు నేను ఎట్లా ఉండాలని అడిదే నేను కొంచెం యోగత్తు జీవితం నుంచి చూపించాలనుకుంటున్నా బాల్యంలో కళలు కలిగిన వాడు యవన దర్శకు వచ్చేటప్పటికీ కళల కళల భావం ఎట్టపరిచిన వాడు అంటే ఆత్మీయంగా ఎంత ఎదిగిండు బాల్యంలో కేవలం కళలు తీసిండు కానీ ఎవల దశకు వచ్చేటప్పటికి కళల భావం చెప్పే దశ ఎదిగిందంటే ఆత్మయంగా ఎదిగిండు వృద్ధి వృద్ధి చెందిండని చెప్తాం కాబట్టి ఆత్మలో ఎట్లా వృద్ధి చెందాలా దాని ఆత్మలో ఏ రీతిగా ఫలభరితం కావాలా వృద్ధి చెందడము ఫలభరితం కావడము మార్పు చెందడము మరి విశేషంగా అభివృద్ధి పొందడం అది ఫైనల్ దశ అన్నట్టు వృద్ధి చెందడం అంటే గ్రోయింగ్ అంటాం ఆత్మలో ఆత్మీయ గ్రోత్ స్పిరిచువల్ గ్రోత్ అంటాం ఇంగ్లీష్ లో పరింప్ చెందడం అంటే మెచ్యూరిటీ వచ్చినట్టు అంటే ఫలము ఫలము ఫలించే దశ అంటాం ఇప్పుడు ఎవరిస్తులు ప్యూబర్టీ దశ అంటాం అమ్మాయి అయితే పూసిపోతాయిన బాబట్ట పెళ్లి ఈడుకు అంటే నవ్ దే కెన్ ప్రొడ్యూస్ చిల్డ్రన్ అన్నట్టు కాబట్టి ఫలభరితమైన దశ ఆత్మీయ తీసులు కూడా అవి ఫలభరితమైన దాని ఆత్మలో మార్పు చెందడం ఇప్పుడు మనం అందరం ఈ దశలో ఉన్నాం యాక్చువల్లీ స్పిరిచువల్ చేంజ్ లేకపోతే స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ దశలో ఉన్నాం మనం అంతా ఇంతకాలం జరుస్తూ వెంటనే ఉన్న వాక్యాలు ఒక చర్చలో ఇప్పుడు వాటిని ట్రాన్స్ఫర్మేషన్ దశకు తీసుకొచ్చుకున్నామంటే మీ విశ్వాసము క్రియారూపకంగా జరగడం నువ్వు ప్రార్థన చేస్తే చేంజెస్ ఏర్పడతాయి మీ చెట్టు పరిసరాలలో మనుషులలో దేశాలలో నీ ప్రార్థన వలన అంటే నువ్వు ఆ దశ ఇప్పుడు నెక్స్ట్ ఎట్లా అంటే పర్ఫెక్ట్ డెవలప్మెంట్ అన్నట్టు స్పిరిచువల్ డెవలప్మెంట్ ఈ సేవ ఈ లాక్డౌన్ తర్వాత ఏం జరుగుతుందంటే ఈ వైరస్ విజృంభిస్తుంది నేను మీకు ఈ వైరస్ విజృంభిస్తుంది సైమల్టైనియస్లీ వ్యాక్సిన్ డెవలప్ చేస్తారు కానీ అవన్నీ ఫేక్ వ్యాక్సిన్స్ అని ప్రూవ్ చేసిన ఆల్రెడీ అవి నిజంగానే ఫేక్ అయినాయి ఫెయిల్ అయితే ఫెయిల్ అయిన ని మళ్ళా బలవంతంగా రూపుతారు ఎందుకంటే ఇది పెద్ద బిజినెస్ మోడల్ అన్నట్టు ప్రతి ఫార్మా కంపెనీ బిజినెస్ ఇది రేరెస్ట్ బిజినెస్ ఒక జస్ట్ వన్ వీక్ లోనే కోటీశ్వర్లు మిలియన్ ఇయర్స్ అంతా మిలియన్ ఇయర్స్ టూలియన్ ఇయర్స్ అయిపోతుంట అన్నట్టు కాబట్టి దీన్ని ఎట్లానే ఎన్ఫైర్స్ చేసుకున్నది వాళ్ళు ఒకరిని మించి ఒకరు చేస్తున్నారు ఈ మందుని ఇరవై గంటలు కష్టపడుతున్నారు సర్చ్ చేసుకున్నారు రీసెర్చ్ చేసుకుంటారు వీటి మీరుద్దమవుతుందంటే మనుషులలో శరాలలో భయంకరమైన సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఆ సైడ్ ఎఫెక్ట్స్ ని తొక్కడానికి మీకు అభిషేకం అవసరం అది మన నెక్స్ట్ లెవెల్ స్పిరిచువల్ జర్నీ మీ సేవ అట్లా ఉండబోతుంది కాబట్టి ఇప్పుడు దేవుడు ఈ మొత్తం ఈ లోకాన్ని నాశనం చేయాలనుకున్నాడు ఒకప్పుడు అనుకుంటా లేదా నోవా కాలంలో మొత్తం లోకాన్ని నాశనం చేసిందా లేదా అదే అదే రీతిగా అబ్రామ్ తో సంభాషణ చెప్తుండే దీని సుధమ గమర దాని చుట్టూ కంట్రీస్ అవి దగ్గర దగ్గర ఏడు కంట్రీస్ అవి ఆ నాలుగైదు కంట్రీస్ లేక ఏడు కంట్రీస్ అవన్నీ సుధమ గమనతో పాటు వాటి పేర్లు కూడా ఉన్నాయి వాటి సర్వనాశనం చేసిండు దేవుడు కానీ ఎవరు దాన్ని అడ్డుకుంటారు అనేది మనం నేర్చుకోవాలి దేవుడు ముందుగా నేను చూపించండి వాళ్ళకి ఇవి జరగబోతున్నాయి అని కాబట్టి మనకు కూడా చూపిస్తుండడు మనను ఆ రీతిగా ఆత్మీయంగా ఎదగకపోతే మీకు ఎప్పుడూ ఇవి చూపించాడు దేవుడు అప్పుడు ఏం జరుగుతుందంటే నువ్వు కేవలం గొప్ప జనంలాగానే ఉండిపోతావు నువ్వు నాలుగో గుంతులకు రావు పరిశుద్ధ జనాంగంలోకి రాలేవు పరిశుద్ధ జనాంగంలోకి వస్తే గానీ అతి పరిశుద్ధ స్థలంలో నిలబడలేవు ఆయన సన్నిధిలో అందుకే ఒకటే వాక్యం నేను చూపించేసి ముగిస్తాను ఏ గ్రంథము ఇరవై అధ్యాయము ఆ ముప్పై హితీయుల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ముప్పై వచ్చిన నేను దేశంలో పాడు చేయకుండా ప్రాకారంలో దిట్టపరచటప్పుడు పెద్దనైన సందులలో నిలిచేటప్పును తగినవాడు ఎవడని నేనెంత విచారించను ఒక్కడ నేను కనబడలేదు కావున నేను నా క్రోధంలో వారి మీద వారి ప్రవర్తన ఫలము వారి మీది రప్పించి నా ఉగ్రత అగ్ని చేత ఎంజ్లో చూడండి నా ఉగ్రత అగ్ని చేత వారిని దహింతులు ఇదే ప్రభు అని వాక్కు వాక్ ఇది మనకి ఇది ఒక ప్రవచనం అని ఇది ప్రభు ఎక్కి వెళ్తాన్ని మాట్లాడుతున్నారు ఏమని మాట్లాడుతున్నాడు అంటే ఎవరు ఇన్ని కోట్లాది కోట్లాది ప్రజలున్నారు గొప్ప గొప్ప సేవకులున్నారు ప్రపంచం అంటే బిలియన్స్ ఆఫ్ సేవకులు అయితే ఈయన ఏం చేస్తుంది అంటే మన ప్రభు ముప్పై వర్షాలు అంటాడు నేను దేశాన్ని పాడు చేయాలని ఆశపడ్డాను ఈ లోకాన్ని పాడు చేయాలని ఆశపడ్డాను ఎందుకంటే ఎప్పుడో వీళ్ళు జరగొట్టుకున్నారు ఆదమా వాళ్ళు మరణాన్ని తీసుకొచ్చారు వాళ్ళ పాపం వల్ల మరణం వచ్చిందని మనం చూస్తున్న మన వాక్యం వాళ్ళు మరణాన్ని అభివృద్ధి చేసినారు డెత్ ఎక్కడ చూసినా డెత్ అందుకే మీరు ఎక్కడ చూసిన మరణకాండ ఎందుకుంటది అంటే ఆదమా వాళ్ళు పాపం వల్ల మరణం వచ్చింది ఈ లోకంలోకి అది వేసుకురావాలని నమ్ముకుంటే జీవం వస్తుంది కానీ ఈ లోకము ఆయన ధృణీకరించేది మొదటి నుంచి ఈ రోజు వరకు కూడా కాబట్టి ఇప్పుడు ఈ దేశం దేశం ఉన్నప్పుడు మీరు బాగా అర్థం చేసుకోవాలా ఒక వ్యక్తికి కూడా తాదృశ్యం లేక ప్రజలకు తాదృశ్యం వీటిని నేను పాడేయాలనుకున్నాను పాడు చేస్తాను అనుకుంటున్నాను కానీ దానికి వ్యతిరేకంగా ఎవరైనా లవడుతుందా అంటే ఎవరు లెవడలేదు అంటున్నాడు చూడండి ఇది వాక్య కొంచెం టైం స్పెండ్ చేశాను ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ టెన్ మినిట్స్ నేను ప్రపంచంలో ఎంతమంది యోజన్లు ఉన్నారు ఎంతమంది సేవకులున్నారు అయితే ప్రభు ఏమంటుండీ ఇక్కడ దేహెచ్కెళ్తోనే నేను దేశాన్ని పాల్గేననుకుంటున్నాను నాకు ఇష్టమైపోయింది ఎందుకంటే నేను సహించలేకపోతున్నాను వారి పాపము ఆ యొక్క కేకలు వేస్తుంది కదా గోవా కాలంలో వాళ్ళు చేస్తున్న తిరుగుబాటుతనము వాళ్ళు చేస్తున్న అతిక్రమములు పెద్దగా ఘోషిస్తున్నాయి ప్రభు సన్నిధిలో ఆ శబ్దాలు ఆయన విని విసిగు చెందుతున్నాడు రక్తము రక్తం ఆ రక్తం మాట్లాడింది అన్నది లేదు వాక్యం రక్తం మాట్లాడుతుంది ఎందుకంటే ఆ రక్తంలో జీవం పోతుంది కదా రక్తం జీవం ఉండదు ఆత్మలో జీవం ఉంటుంది కాబట్టి ఆ ఆత్మ రక్తాన్ని విడిచి వెళ్ళిపోతడు దేవుడి సన్నిధిలో అరుస్తా ఉండదు అందుకే బలిపెట్టే ఆత్మలకు సంబంధించిన వాక్యం అని వెళితాది అని వాళ్ళు అందరూ దేవుని సన్నిధిలో ఇంకా ఇంతకాలము తీర్పు తీర్చుకుంటావు మమ్మల్ని అన్యాయంగా చంపెండ్రు వాళ్ళు మేము ఎవ్వరికి న్యాయం అప్పు చేయలేదు అయినా నన్ను మమ్మల్ని చంపారు వాళ్ళు వాళ్ళకి తీర్పు ఎంతగా తీర్పు తీర్చక ఉంటావు అని వాళ్ళు ఘోషిస్తున్నారు మనం మనకు అట్లా ఘోషించాం ప్రవ ఈ లోకం మీద శిక్షణ అని ఎప్పుడు మనం ఘోషించాం ఎందుకంటే ఈ ముప్పై వచ్చినప్పుడు ఏమంటున్నాడు అంటే దేశంలో పాడు చేయకుండా ప్రాకారమే విట్టపరచటకును బద్దన తదులలో నిలిచేటకును తగినవాడు ఎవడు చెప్పండి నువ్వు ఉండగలవా ఆ తగినవాడు ఇప్పుడు ఏసు ప్రభు తప్ప ఎవరు లేకపోయాను ఎన్నో సంవత్సరాలు ఆయన పూర్తి అయినంత వరకు ఎవరిని వాళ్ళెక్కుపోయినారు ఉన్నారు ప్రతి కాలంలో ఒక ప్రవక్త ఉన్నాడు చాలా ప్రయత్న పడ్డాడు కృషించిపోయినాడు ముగించుకున్నారు ఉపాసులున్నారు రోజులు రోజులు ఉపాసులున్నారు ఏమి సంపాదించుకోలేదు లోకంలో గుడిసెలలో ఉన్నారు ఏం తిన్నారో ఎవరు తిన్నారు ఊరి చివరిని గుడి ఎక్కనున్నారు వాళ్ళతో మాట్లాడండి దేవుడు వాళ్ళు వచ్చి ఆ పట్టణంలోకి వచ్చి అమ్మ ప్రవక్త వస్తుంది భయపడేవాళ్ళు మనుషులు చూడండి ప్రవక్త అంటే భయపడారు కానీ ఎవరైనా ఆయనకి లోపల స్థలం ఏ ప్రవక్త స్థలం ఇవ్వాలి అంతా ప్రవక్తలు ఊరి అందుకే శత్రులు ప్రవక్త కనిపించారు కానీ ఊరలకి కనిపించలేదు సార్ రాజులకు కనిపించలేదు యాజర్లకు కనిపించలేదు శత్రువు వస్తుంటే తగిన వారు ఎవరని దేవుడు విచారిస్తే ఎవ్వరు చూడండి ఎక్స్ఎల్ కాలంలో ఇప్పుడు ఈ రోజు ఉన్నారా అంతా ఐశ్వర్యంతో తులదోగుతూ సేవకులంతా ఎప్పుడు ఎప్పుడు ఎక్కడి నుంచి పొందుకుందామా ప్రకృతి సహజంగా ఏమి సాధిస్తామా అనే ఉన్నారు కానీ స్పిరిచువల్ అభివృద్ధి పొందాలా పరిపక్వం చెందాలా స్పిరిచువల్ మార్పు చెందాలా సంపూర్ణమైన అభివృద్ధిలోకి పోవాలా ఆత్మీయమైన ఆ ప్రపంచంలో అడుగు పెట్టాలా అన్న తపన ఎవరిక లేకపోయాను నేను ఆచారబద్ధంగా ఏదో సండే రెండు గంటల వాక్యం చెప్పి జరిగిపోతుంది కానీ కూడా ఈ దేశం నాశనం కాకపోతుంది మీరు అడ్డుకుంటలేడు నేను ప్రార్థన చేస్తూ ఆ బార్డర్స్ గురించి చైనీస్ ఇండియన్ సోల్జర్స్ కొట్లాడుతుంటారు కదా నేను గురించి ప్రార్థన చేస్తూ ఉంటాను ఎవరు మనం చూపించిన స్పిరిచువల్ సిగ్నేచర్స్ ఎట్లా ఆ డీమన్స్ ని ఘటించాలనే వాళ్ళని ఆ యుద్ధం వార్ మాంగింగ్ డీమన్స్ అంటే ఇంగ్లీష్ లో యుద్ధాన్ని ప్రోత్సహించే డీమన్స్ వాటికి ఇష్టం అన్నట్టు ఈ రెండు దేశాలు కొట్లాడుకోవడం మల్ నువ్వు వాటిని గద్దేస్తే అక్కడి నుంచి అవి అని వాక్యం సెలవించినప్పుడు మనం ఎవరన్నా అట్లా ప్రార్థన చేయగలుగుతున్నామా మళ్ళీ మన దేశం కొరకు మనం ప్రయాసపడుతున్నామా దేవుడి దేశాన్ని నాశనం చేయడం లేదనుకుంటే ఎంతో ప్రార్థనతో దీన్ని కాపాడుకుంటా వచ్చారు గత మనం అట్లా ప్రార్థన చేయగలుగుతున్నామా ఈ దేశాన్ని కాపాడు ప్రవ్వా అనేసి మోకాళ్ళ మీద ఉండి ఆయన శిక్షని దీన్ని ఈ వైరస్ బారిన దేశం పడి నాశనం కాకుండా దీన్ని కాపాడు ప్రవ్వా అని ఎవరన్నా మనం ఆ రీతిగా ప్రార్థన చేస్తున్నామా కాబట్టి ఇది నీకు చూపించినప్పుడు నువ్వు ప్రార్థన చేయాలంటున్నాడు మిలియన్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఉన్నా నేను ఒక మనిషిని వెతకాలనుకుంటున్నాను ఐ సాట్ ఫర్ అ మ్యాన్ అంటున్నాడు దేశంలో నాశనం కాకుండా నేను ఒక వ్యక్తిని వెతుకుతున్నా అంటే నా తీర్పు ఈ లోకం మీదకి వస్తున్నప్పుడు దాన్ని వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని ఎదురు చూస్తున్నారట ఇది చాలా ఆశ్చర్యమంటుంది నాకు ఎందుకంటే ఎవరూ ఆపలేమనుకుంటాం యాక్చువల్ గా అని నువ్వు ప్రార్థన నీ ప్రార్థన బలం ద్వారా ప్రవర్సనలనే ఆపేస్తాడు దేవుడు నీ ప్రార్థన బలం ద్వారా ఆయన ఉగ్రతని ఆపేస్తాడు అనేసి ఇక్కడ వాక్యం చెల్లగిస్తుంది నేను ఇంకా చూస్తున్నా యోనని ఎదురు చూస్తారా ఎవరు వస్తారా ఆ రోజు లేకపోయింటే ఐగుప్త దేశం సర్వనాశనం అదే రీతిగా మినీవే పట్టణం యోనా లేకపోయింటే అది సర్వనాశనం అయిపోయేది తన దానికి టైం ఇచ్చింది ఎన్నో సమాచారం నుంచి దాన్ని భరించడు దేవుడు దాంట్లో జరుగుతున్న అన్యాయం తిరుగుబాటు తనము మహాఘోష ప్రదేశానికి జరుగుతూ వస్తున్నప్పుడు దాన్ని ఎవరు గ్రహించగలిగినారు ఎవరు గ్రహించలేకపోయినారు ఈ రోజు మనకి దేవుడు అనుగ్రహించాడు మనకి ఎంతో టైం ఇచ్చాడు మంచిగా మనం హెల్దీగా ఉన్నాము అన్ని విషయాలలో సమృద్ధిగా ఉన్నాము కానీ ఏ రోజు మనము వీటిని అర్థం చేసుకుని ఆ స్పిరిచువల్ బోల్డ్ గా అడుగుబట్టలేకపోయినాం ఆయన అందుకే గురించి ఎంతగానో ధ్యానిస్తున్నట్టు ఎందుకంటే బైబుల్లో ఆయన గురించి ఎక్కువ లేదు అసలు హానుకు పుస్తకమే లేదు బైబుల్లో కానీ హానోకు ప్రవచించినంత మట్టుగా బైబుల్లో చూస్తాం యూదా పత్రికలో పౌలు కూడా హానుక గురించి మాట్లాడినట్టు మనం చూస్తాం కానీ ఆయన పుస్తకం వస్తూ లేదు కానీ ఆయన ఎక్కడ ప్రవచించినట్లు ఎక్కడ లేనప్పుడు బైబుల్లో మళ్ళీ యూదా ఎందుకు జ్ఞాపకం చేసి పౌలు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఏమో జరిగినాయి కొన్ని పుస్తకాలు బైబుల్ కుదుర్చకపోవడానికి ఏదో కారణాలు ఉంటాయి వాటిని వెతుకోవడం కాదు కానీ హానుకు దేవుడు నడిచింది కదా ఆయన మరణించినట్టు మనం చూడడం అంటే ఇంకెక్కడ బతికూడగలదు అని నేను రుజువు కూడా పరచలేదు కానీ అటువంటి ఆసక్తి కలిగిన వాడు ఆయన చూ నేను బుక్ ఆఫ్ ఆనర్ పుస్తకం కంప్యూటర్ గా కొంచెం కష్టం ఉంటుంది అర్థం చేసుకోవడం కానీ అవన్నీ చదివినా అక్కడ ఉన్న రకరకాల టూతల పేర్లు ఆయన ప్రాంతాలు జరిగిండో నరకంని ఎట్లా చూసొచ్చిండు పరలోకములు ఎట్లా తిరిగిండు ఇవన్నీ ఉంటే ఆ పుస్తకాలు కొంచెం కష్టం అర్థం చేసుకోవడం కానీ మనం వాడలేము కూడా పబ్లిక్కి చెప్పడానికి మేము ఆ గురించి అక్కడ ఉంటుంది ప్రభుత్వ లేని మిషన్ కూడా అక్కడ సరే వాటిని నేను సపోర్ట్ చేస్తాను కానీ నేను ఆయన దేవునితో నడిచింది కాబట్టి అవన్నీ ఇవ్వగలిగింది దేవుని గురిగా అర్థం చేసుకున్న మనం ఇప్పుడు ఇంకా గంభీరాన్ని అర్థం చేసుకోవాలా నేను దేశాన్ని నాశనం చేయాలనుకుంటున్నాను ఎవరు ఆఫ్టర్ నన్ను సైతాను ఆపలేడు సరితాన్ని ఇంకా కావాలని రిలీజ్ చేస్తారు త్వరగా త్వరగా త్వరగా శిక్ష తీసుకుంటా అని కానీ ఒక నరుని కొరకు ఎదుర్పిస్తున్నాడు దేవుడు ఏవ ఎట్లు గుర్తించేటో ఏవో నా కొరకు నీ కొరకు నా కొరకు అట్లా నిర్పిస్తున్నాడు మరి ఆ రీతికి మనం తేరగలం ప్రార్థిద్దాం పరశుద్ధు మీకు వందలు మహోన్నత డబ్బు కంటే మీకేస్తూ ఇంతవరకు మీరు మాకు సహాయకల్ గుణి మీకు ఎంతో వానలు ప్రభావ ఈ ఉదయ కాలంలో ప్రభావ మీరు ఒక్క వ్యక్తి గురించి ఎదురు చూస్తున్నారు ప్రభా ఆ వ్యక్తి కొరకు తండ్రి మళ్ళీ మీరు ఎదురు ఈ లోకాన్ని దేశాన్ని నాశనం చేయాలనుకుంటున్నాను ఎవరు నాకు నన్ను ఆపగలరు అని మీరు ఎదురు చూస్తున్నారు ప్రభావ ప్రభా మేము ఆపుతాం ప్రభా మేము ప్రార్థన చేస్తున్నాం మీకు ఉగ్రతని భరిస్తాం ప్రభావ మహ్యానాలు కృషించిపోయిన మద్య యుద్ధాలు నశించిపోయిన పట్టించుకోం ప్రభా కానీ ప్రభా ఆ వాక్యానికి తగినట్లు నిర్ ఒక్కడిని కొరకు వెతుకుతున్నాడు మీరు ఆ ఒక్కడిని నేను రావాలని రాసిపడుతున్నాను ప్రభావం నడిపించి మహిమలు ప్రజల సంఘం రీతిలో తయారు చేయమని కేసులో ప్రార్థిస్తాం తండ్రి సరే ఒక్కొక్కరుగా మనం ప్రార్థన చేస్తున్నాం సూత్రం ప్రవా పరిశుద్ధుడ గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోన్నతులకు దేవ మహిమ సర్వీకు తండ్రి కృప నీకి స్థుతులు స్తోత్రమైన గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని సురక్షితంగా కాపాడలేనా కృపలు మమ్మల్ని భద్రపరచుకొని మీకు అంతే నూతన దినానికి ప్రభావం నూతనమైన కృపలు మాకు అనుగరించినారు ప్రభా దాన్ని బట్టి నీకు వర్ణాలి కృతజ్ఞతలు ప్రభావ నీకే స్థుతులు సమస్త ఘనత మహిమ ప్రభావంలో మహా తేజస్సు మహాశ్వర్యం నీకే కలుగునిగాలనియ ప్రభా హలో ప్రభావ మీరు మాతో మాట్లాడనారు ప్రభా ఆయన ఏసుక ఆత్మీయ జీవితం ఏ రీతిగా ఉండవు ప్రభావ ఎక్కడ మీరు చూపించినారు ప్రభా అదే రీతిగా ప్రభావ మేము ఏ రీతిగా జీవించాలా ప్రభా ఆయన ఇస్తు ప్రభావం లోకం ఉగ్రత రాబోతుంది దాన్ని ఎవరు ఆపగలరు అని ప్రభా పా దిష్టపరచకు ప్రభావ తగిన వాడు ఎవరైనా ప్రభావ మీరు చూస్తున్నారు ప్రభా ఆయన ఈస్తు ప్రభావం మేము నిలబడతాం ప్రభా ప్రార్థన పూర్వకంగా ప్రభా ఆయన రాబోయే ఉగ్రతను ప్రభావ మేము వాళ్ళ గురించి మేము ప్రార్థిస్తాం ప్రార్థన చేస్తే ప్రభావ ఏదో శుభార్త ప్రకటిస్తే ఇన్ని పట్టు వంద సంవత్సరాలు ప్రభావ అయినా మీరు ఇంతగానో ప్రేమించినారు ప్రభా ఓ ప్రభా స్ మీరు ఆఫీ వేస్తున్నారు ప్రభావ ప్రభావ మేము ఆ రీతిగా మేము ఈ లోకం మీద ఉగ్రత ప్రభావం ప్రార్థన చేయాలా ప్రభావ అనేకుల గురించి ప్రార్థన చేయాలి కన్నీరు విచ్చి మీరు ప్రార్థించాలా అలాంటి ప్రార్థనలు మేము ఎప్పుడు చేయలేదు ప్రభావ అయినా మేము చేయాలని మీరు మమ్మల్ని హెచ్చరించినారు ప్రభావ మీకు వందలు ఇస్తా నా ఈ వాక్యాన్ని మీరు తీసుకొని ప్రభా ఈ వాక్యం ప్రకారం మీరు జీవించేలాగా మీరు సహాయపడండి ఆయన నశించిపోతున్నాను ఆత్మలు కూడా కన్నీరుచి మేము ప్రార్థించాలా బహు భయంకరమైన శ్రమల కాలం మేము ఉండబోతున్నాం ముందు రోజుల్లో ప్రభావం ఏ రీతిగా ప్రభావం వాక్యంలో సంపూర్ణంగా బలపడి ప్రభావ అనేకలు మేము ఉపశమనం కల్పించాల నామం ప్రభా అనేకులు మేము చూపించాలా వాళ్ళ మిమ్మల్ని స్వీకరించాలా ప్రభా గొప్ప జనం అంతా రక్షణ మార్గంలోకి రావాలా ప్రభా ఒక ఆత్మకు నశించిపోవటం నాకు ఇష్టం లేదని ప్రభావ మీరు వాక్యం ద్వారా మాట్లాడి కాబట్టి ప్రభ ఆయన ఏసే ప్రభావ ఆత్మగా నశించిపోద్దు ప్రతి ఒక్కరి కొరకు మీరు మీకు మీకు ప్రాణాన్ని పెట్టిన ప్రభావ ప్రతి ఒక్కరి కొరకు మీ రక్తాన్ని కాచినయన ఓ ప్రభాయన మీ మరణం ప్రభావ తన్ని ఇస్తే ప్రభావ ప్రతి ఒక్కరికి జీవం కలుగజేయాల ప్రభావ అది ఆ జీవంలోకి ప్రతి రావాల ప్రభావ నిత్య రావాల ప్రభావ ఆయన మీ ప్రణాళిక ప్రభావం మా ద్వారా మీరు నెరవేర్చు దానికి మీరు తగినట్టు మీరు జీవించలేగనా ప్రయాస ముందుకు పోవాలని మీరు సహాయపడండి అయినా ఐగకమైన విచారాలతో కొట్టుకొని పోకొని మీరు సహాయపడను అయినా నా ప్రభా తి ఆత్మల సంపాదన అని ఒక ముందుకు పోవాల ప్రభా అనేక ఆత్మ నిధి మేము తీసుకుని రావాలా ప్రభావ ఎంత భయంకరమైన డిమెంట్ స్థిత శక్తులు ప్రభావ మనుషులు పట్టి పీడిస్తానే ప్రభావ దేశాలను బట్టి పీడిస్తానే ప్రభావ ఓ ప్రభుత్వ మీకు గర్దించాల ప్రభావ వాటి మీరు మాకు అధికారం ఇచ్చినారు శత్రు బలం మీద మీరు మాకు అధికారం ఇచ్చిన అధికారం ప్రభావేసుక్రీస్తు నామైమ కొరకు మేము వాడుకోవాలా నామాన్ని హెచ్చించాలా ప్రభావ నీ నామాన్ని చూపించాలా మనుషులకు నేను అనేక ప్రభావ నా దేవాలంటే బిడ్డలుగా మమ్మల్ని చేయని ప్రభావ ఆ స్థితిని ఆత్మలో ఎదుగులాగా మీరు సహాయపడండి నా ప్రభావ మమ్మల్ని తీర్మానించుకున్నాం ప్రభావా మీరేమో సహాయకులు నడిపించినని నా తండ్రి విసు ప్రభా నా తండ్రి మీ కృపర్మా కనికరించిన నీకు అన్నారు ప్రభా ఆయన గొప్ప జనం పట్ల మీకు కనికరం చేయించాను ప్రభా ఆయన శిక్షకు అమలు కాబోతుంది ప్రభావ ఎంతో మంది ప్రభావ వ్యాక్సిన్ కోసం ప్రయాసపడుతున్నారు కానీ స్వస్థపచ్చేదేవుడు మీరు ప్రభావ మిమ్మల్ని విడిచిపెట్టి ప్రభావ ఈ లోకం తట్టు మనుషులు పరిగెత్తున్నారు ప్రభావ అందుకే శిక్ష ప్రభావ మిమ్మల్ని సంపూర్ణంగా అర్థం చేసుకుని మిమ్మల్ని స్వీకరించాలన్న ప్రభావ మీకు సత్యాన్ని ప్రకటించాల మనుషులకు రాబోయే ఉగ్రత నుంచి ప్రభావం తప్పించుకోవాలి ప్రభావ రాకముందే ప్రభా జాగ్రత్త పడాలా ప్రభా మేము అనేకులు మేము మీ తట్టు మేము నడిపించాలా ప్రభా అలాంటి సేవాజీలు మిమ్మల్ని నడిపించాం ప్రభావ ఎన్నో విషయాలు ప్రభావ మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభాయన హిస్సు ప్రభా మేమే వీళ్ళలోని వాళ్ళగా ఉన్నాం ప్రభావ ఆ రీతి మేము వండుకున్నాం ప్రభావ ప్రతి క్షణం ప్రభావ మీకు తన ఇసుకు మీకు ప్రవేశ అటెండ్ చేసుకోవాలి బట్టి దీర్ఘంగా ప్రభావ పరిశీలించాలా ప్రభావ మనుషులను ప్రేమతో హెచ్చరించాలా ప్రభావ అనేక సంఘాల దగ్గర మేము వాటిని ప్రకటించాలా ఇంకా మీ పేరు తెలియని ప్రజలు ఉన్నారు ఈ లోకంలో ఎంతో మంది ఉన్న ప్రభుత్వం ఎన్నో ప్రాంతాలు ఎన్నో మారుమూల గ్రామాలు ఉన్నారు ప్రభా సువార్త లేని ప్రాంతాలు కూడా ఉన్నాయి ఎన్నో ఉన్నాయి ప్రభా కానీ ప్రభా తన ఉగ్రత రాబోతుంది ప్రభా ఆయన ఆల్రెడీ ఆరంభమైంది ప్రోభా ఆయన తెలియని స్థితిలో ఉన్నారు ప్రభా ప్రార్థన తెలియని స్థితిలో అలాంటి ప్రాంతాలు కూడా ఉన్నాయి ప్రభావ తండ్రి మేము ఆ రీతి అలాంటి ప్రాంతాలకు వెళ్ళి ప్రభావం వాక్యాన్ని మేము ప్రకటించాలా ఆయన ఆత్మలపై సంతిని నడిపించాలా ప్రభా ఆయన మీరే మాకు మార్గం అదిష్టం ఏ రీతికి వెళ్ళాలి మీరు బయలుపరచిన ప్రభావ మీరు ఆత్మకార్యం జరిగించా మీరు కనిపెట్టుకోవాలి ప్రభావ ఆయన ఇసు ప్రభావ ప్రార్థన పూర్వంగా విశ్వాసంతో ధైర్యంలో ప్రభావ మీకు రోషం కలిగి పౌరుషం కలిగి మీ పక్షంగా నిలబడాల ప్రభావ అనేక మీ జంతువుని నడిపించాలా ప్రాభ అలాంటి సేవ జీతులు మమ్మల్ని అందరూ నడిపించుకుని ప్రార్థిస్తున్న మా గొప్పదేవ వైరస్ బాధితులు అందరు మీరు స్వస్పచ్చాం ప్రభా ఆయన ఇసు అతన్ని ఈసు ప్రభా ఆ నశించుకోక మీరు కాపాడని ప్రభు ప్రతి మీరు ఆకర్షించుకొని మీరు తట్టు మీరు నడిపించుకుని అయినా గొప్పదేవ మీరు ఆకర్షించకపోతే అందరు నశించుకోతారు ప్రభా ప్రతి బిడ మీరు ఆకర్షించుకోండి ప్రభు మీ కనికరిని చూపించి మన ప్రారంభించిన కృప చూపించిన ఆయన నీకు వందాన్ని సయ చివరి దశలైన కానీ ప్రభావ వాళ్ళ జీవితాలు మీకు సమర్పించుకోవాలని సహాయపడాలి నా దేవ్రభా ఇరుషుల నుంచి మీరు ఎంతగానే ఏడ్చినారు ప్రభావ రచించిపోతే ఆత్మల గురించి మీరు ఎంతగానే ఏడ్చిన ప్రభు ఎంతగా ప్రభు మీరు బాధపడ్డారు ప్రభా ఆయన ఈసీ తన బిడైన ప్రభా తల్లి ఎప్పుడైనా ప్రభావ తన తన ఈస్తు ప్రభా తనని భక్షించిన ప్రభావ కానీ ప్రభు అన్న తల్లి ఈస రీతిగా ప్రభావ మనుషులు జీవిస్తున్నారు ప్రభు మీరు నేను దాన్ని భరించలేకపోతున్నా నా బిడ్డను నేనే శిక్షించాలనుకుంటే బాధ ఉంటారు ప్రభాయన మీకు నాయన ఇసు ప్రభాన తన ఇసుకు మేము అర్థం చేసుకుంటున్నాం ప్రభా నాయన మీ మనుషుని గ్రహించి ప్రభావ అర్థం చేసుకుని ప్రభావ మీ ప్రేమను మేము మనుషులు చూపించాలా మనుషులకు అనేకలను ప్రభావ మీరు ఎంతగా ప్రేమిస్తారు ఎంతగానో భరిస్తున్నారు ప్రభా ఎంత కాలం నుంచి ప్రభా నైనా ఇసు ప్రభా ఓ ప్రభావ తనది మేము చూపించాల మనుషులు మీ ప్రేమను చూపించాలా ప్రభా నీకు మీతో ఆకర్షింపబడాలా అలాంటి శివకులుగా మేము తయారు కావాల ప్రభావ స్థితికి మేము ఎదగాలేసే ప్రభావ ఆయన మమ్మల్ని ఎదిగింపజేయమని ప్రారంభిస్తాం మా విశ్వాసాన్ని వృద్ధి చేయడం ఆత్మీయ దశ సంపూర్ణంగా మేము ముందుకు పోలాగానే సహాయపడి ఆయన మేము ఏ స్థితిలో ఇప్పుడు మాకు తెలియదు ఏమిటో తెలియదు ప్రభావ కానీ సంపూర్ణ స్థితికి మేము ముందుకు పోవాలా ప్రభా ఒక దశ నుంచి ఒక దశకు ఎదుగుతూ ముందుకు పోవాలా ప్రాభా అలాంటి బిడ్డలుగా తయారు చేయండి అలాంటి ఏ లేకుంటే ప్రభావ మొత్తం నాశనం అయిపోతుండే కానీ ఈ లోకం కూడా ఒక ఐగుప్తులాగా తయారైపోయినంత భయంకరంగా తయారైపోయింది కాబట్టి అనేక ఏ సేవులు ప్రభావ ప్రతి ప్రాంతంలోకి వాళ్ళ దేశాన్ని వాళ్ళు కాపాడుకోవాలా వాళ్ళ దేశాన్ని మీరు రాకడకు సిద్ధపరచాలా ప్రభావ అందరూ రక్షణకు నడిపించాలా అలాంటి వ్యవస్థగా మారాలా ప్రభావ ఒక్కొక్కరు ఒక వ్యవస్థగా మారాలా అన్ని చింతకు నడిపించాలా అలాంటి సేవ జీతులు మేము నడిపించాడు ప్రభావ ప్రదర్శన శిస్సు కుటుంబాలు మీరు ఆశీర్వించారు ప్రభావ మీరు దీవించండి ఆ నేను ప్రార్థనలో పాల్గొన్న ప్రతి కుటుంబాల నుంచి రాని కుటుంబాల మీరు బలపరిచని స్థిరపరించి సంపూర్ణంగా మీకు సహాయపడండి మీరు ఆకడ బహు తొలిగి ఉంది సమయం చాలా తక్కువ ఉంది ఆయన మీరు సిద్ధపడాలా మీ వీటన్నిటి మేము నేర్చుకొని ముందుకు పోవాలా అన్నిటిని మేము మీ తగ్గ నడిపించాలి ప్రతి సంఘాలను ప్రభావ నుంచి కాంక్రివేషన్ నుంచి గొప్ప గొప్ప సేవకులు లేవాలి ప్రతి యవనస్థి మీరు సేవ చేయాలి ప్రభావ సైతం బంధకాల నుంచి విడుదల ఇచ్చేయండి ప్రభావ మీకు గొప్ప సాక్షులు పెట్టుకుని ప్రతి ఒక్కరు నూతనంగా మీరు అభిషేకం మీ సేవలు వాడుకుని మా గొప్ప దేవ ఇస్తానికి వందాలి ప్రభావ ఎంతగా ప్రభావ మాకు మీరు కృప ఇస్తున్నారు మీ ప్రేమ చూపిస్తున్నారు నీకు వన్నాను ప్రభాయన ఇటు మేము మేము జాగ్రత్తగా మేము ఆ రోజులు ఒక ముందు రోజుల్లో బైబిల్స్ కూడా దొరకవు ప్రవ్వ కానీ ప్రభు ఇక ఇప్పుడు నుంచి మేము ప్రభావ ఈ వాక్యాలంటే మేము బట్టి వాటిని సంపూర్ణ మా హృదయంలో మా తలం మేము భద్రపరచుకోవాలి ప్రభావ వాటి జాగ్రత్తగా భద్రపరచుకోవాలి ప్రభు ఇటు అన్నింటి మేము ఇవన్నీ అర్థం చేసుకోవాల ఒకనొక దినం బైబుల్ లేకపోతే ఏ రీతిగా మీ వాక్యం ప్రకటించగలం ప్రభావ ఆయన మీ జీవాన్ని మేము ప్రకటించినప్పుడే వాళ్ళ జీవం వాళ్ళుకి కానీ మనుషుల కల్పన మాటలతోని ముసలమ్మ ప్రభు జీవం రాదు ప్రభావ కేవలం మీ మాట మనుషుల జీవం కాబట్టి ఆ జీవాన్ని మేము భద్రపరుచుకోవాలి ప్రభావ అనేక మేము ఇవ్వాల ప్రభావా అలాంటి అక్షయమైన ఆహారం కోసం మేము కష్టపడాల ప్రభావ నైనా ఇస్తుకంలో క్షయమైందనుకో ఎంత కష్టపడినా అర్థమే ఇస్తే ప్రభు పనికిరని ప్రభావ నైనా ఇస్తూ ప్రభావ ఆ స్థితికి మేము మీరు సాయపడమని ప్రార్థిస్తాము ఆయన దిగుమంతం మీ సాయం చేతి మేము నడిపించే మీకు నూతనమైన కృపమా కనుగరించండి అభిషేకం దండి మీ పో మార్గం అంతట్లో మీరు సాయంత్రంగా నడిపించండి ఆ సమస్త ప్రవర్తన మీరు పరిశుద్ధం యదార్థంగా మీరు జీవించాలా అన్నింటినీ భరించాలా తాళాల ప్రభావ మీలాంటి మనసు మీలాంటి హృదయమా కనుగ్రించాను సంపూర్ణ సరళత సంపూర్ణ పరిశుద్ధతలు నడిపించి ప్రతి చోటు మీరు మమ్మల్ని అందరినీ సాక్షిలో పెట్టుకొని మీ రాకరుగు మనందరినీ సిద్ధపరచుకోమని మీకు విత్తవని వాక్యం ప్రభావ జీతాలు అవలంబించుకునే ప్రకారం ప్రాక్టీస్ చేయాలా ప్రభావా నిలబడాలా మీ కొరకు అయినా ఏసు ప్రభావా ఎదిగింపజేసి మా విశ్వాసాన్ని బలపరించి ప్రతి చోటు మీ కొర సాక్షిని పెట్టుకోమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామము ప్రార్థించు నా తండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మెయిన్ ప్రార్థించండి అన్న ఒకసారి డాక్టర్ సార్ నీ లైన్లోకి తీసుకురా నా దగ్గర మర్జీ అవుతాయి ఓకే అన్న నేను తీసుకుంటాను ట్రై చేస్తా ఉన్నారు పాప ప్రేరణ హలో ఏం దీని మీద బ్లడ్ వేయడం మేడం ఫిఫ్టీ అన్న నేను ట్రై చేయాలనా అదే మనకు మెడిసిన్ ఎవరైనా ఫ్రీగా సప్లై చేసేవాళ్ళం ట్రైబల్స్ దగ్గర చేయండి కదా నేను చేస్తున్నానా పరిశుద్ధుడేమో ఉన్న గొప్పదేవా వందనాలు స్తోత్రాలు ప్రభుత్వం గొప్పదేవా నడిపించుకొని వేసుకొని చిన్న అవకాశం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాము వారికి రక్షణండి వెళ్ళున్నటువంటి పచ్చుచున్నటువంటి చంద్ర ప్రభా ప్రతి బిడ్డను అభిషేకించండి ఈ యొక్క పరిశుద్ధాత్మత నింపండి నిలపరచు వేడుకుని సుంపు సహాయం చేయమని వేడుకుని చదివి ప్రభా అక్కడ ఎవరైతే వాచ్ఛను వింటారో వారికి సంపూర్ణ రక్షణను అనుగ్రహించండి ప్రభా వారికి నైనా అనుగ్రహించండి అయినా వారికి తండ్రి ప్రభు నాయన జీవాహారమును ఆధ వారికి దయచేయమని వేడుకొని తింటున్నాము వారికి కళ్ళకున్న పొరలను వేడుకొని తండ్రి వంద నాలుగు అదే మరిగా వరల్డ్ వైడ్ గా జరుగుతున్న పరిస్థితిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి వారి గొప్ప విలువలతో కూడి ఈ శరీరలు ఈ అల్పకాల సుఖభోగాలను పక్కన పెట్టి తండ్రి ఫలముకై ఆ గురి యొద్కు ఓపికతో పరిగెత్తుతూ విశ్వాసంతో పరిగెత్తు కొనసాగే బిడ్డలుగా వారినించి వారిని తండ్రి ప్రభా చంపిన ప్రతి బిడ్డకు రక్షణ మారు మనస్సు వారి కుటుంబాలకు సమాధానము మీరు దయచేయమని వేడుకొని చూస్తున్నాం తండ్రి ఈ మా శత్రువులను మమ్మల్ని హింసించు వారిని ప్రేమించి క్షమించే గుణములు మాకు సంపూర్ణం గా దయచేయమని క్రీస్తులో మాకు స్థిరత్వము కలగజేయమని వేడుకొని చూస్తున్నాం గ్యాస్ తప్పగపుతున్నాము బిడ్డ కళ్ళను ముట్టమని బ్రెయిన్ లో ఉన్న క్లాటింగ్స్ ని తొలగించమని కిడ్నీలను ప్రవన పరచమని సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించమని వేడుకొని చుంటున్నాము తల్లి ఆంటిని సంపూర్ణ స్వస్థపరచండింటిని సంపూర్ణ స్వస్థపరచండి తండ్రి ప్రభావం చేతుల్లో అప్పజెక్కున్నాం తండ్రి కుటుంబాలకు సమాధానం గొప్ప కార్యాలయం చేయండి తండ్రి తోడుగా నీడుగా ఉండమని వేడుకొని తున్నాం తండ్రిగా నైనా ప్రతిని అభిషేకించి ఆశీర్వదించమని వేడుకొని చుంటున్నాం కోవిడ్ బాధితులను రైతులను వలచీ వ్యక్తిని మీ చేతిలో అప్పజెక్కుంటున్నాం చేయండి నేను తగ్గించుకుంటుంది మిమ్మల్ని హెచ్చి మా రక్షకుడు మా ప్రభు మీమారుడు అను ప్రార్థిస్తాడు ప్రార్థించాను హలో ప్రార్థించండి అన్న హలో స్త్ర ah, హలో nah, వాక్యం మాట్లాడి ఆ వాక్యం ఉండదు అలాగే నాటించిన కలము బాక్ వాక్యం అభిషేకించింది మాకు ఆ వాక్యంగా స్థిరపరిచింది ఈధులునే ఈధుల వీధులునే అలాగే నాభివనిస్తుందో ఈ ప్రభావ అలాగే నాది స్థిరపరిచింది దేశం కొంత ప్రారంభించే అటు భారం చేసి ఆత్మల భారం తెచ్చి జ్ఞానం చేసి శక్తి తెచ్చు నాదివాతప్రభ మీరు పంపిణి పంపిణి నాదివా ఈ వైరస్ వాళ్ళ ఆత్మప్రభ అక్కడ స్వార్థ పంపించండి వాటి రక్షణ పొందారా నా జీవాన్ని శుభం చేసాను యశ్వ్రభ నా దీవం మన అక్కడ ఆ మనకి ఆ ప్రాంతంలో ప్రభావ యుద్ధం కోసం ఆ సైతాన్ని మీరు దర్శించండి శోధం చేసం ఏ రక్షణ పొందాలా దేశ నాయకుడి రక్షణ పొందాలా జ్ఞానం పొందాలి ఎవరి మా జీవిస్తం లేదు నా జీవించే అలా వనాత్మకండి తీవ్రంగా స్వార్పు చేయాలా అలా జీవన శృతం మన ఇంతమంది కుటుంబము మన ఆన్లైన్లో కుటుంబం జీవించి పట్టుకో కుటుంబం సేవలు నా జీవానికి వాళ్ళ కుటుంబం జీవించండి నా దీవాని అలనీ వాక్యం ప్రభావం చేసుకోవాలా అర్థం చేసేది మీ మనుషులు ఈ అంతే జ్ఞానంలో ప్రభావికున్న మనిషి నీకున్న ఆశక్తి అలనియ నాదిగా కలిగించభా ఇతర వాక్యం మాట్లాడిను నాదీవాణి ప్రభా ప్రభావం నీలో పెట్టను ఆ రోజు ఏం చేసే పిల్లలు ఈ రోజు ప్రభావం నేను